అన్నగనగనగా ఒక ఊళ్ళో ఒక అబ్బాయి అన్నట్ట వాడు ఒకరోజు ఏదో ఇంకో ఊరు వెళ్ళాల్సి వచ్చిందట అప్పట్లో మనకి ఇలాగా ఈ కార్లు బస్సులు ఈ నుండే ఒక మనుషులు ఒక ఊరు నుంచి ఒక ఊరు నడుచుకుంటూ వెళ్ళేవారు అలాగే వాడు నడుచుకుంటూ పెడుతుంటే కొంత ఎండ ఉంటుంది తర్వాత కొన్ని అడవి ఉంటుంది ఉంటుంది అన్ని రకరకాలుగా ఉంటాయి కదా వీడు బయలుదేరేట కానీ ఎండలో పెడుతుంటే కాస్త దూరం వెళ్ళాక వాడు కనిపించింది ఇప్పుడు మనం ఎక్కడన్నా పడుక్కొని రెస్ట్ తీసుకోవాలి అనుకున్నట్ట ఎక్కడ పడుకుంటే బాగుంటుందా అని చూస్తుంటే ఒక పెద్ద చెట్టు కనిపించింది దాన్ని మనీ ఎంట్రీ అంటారు మరీ చెట్టు సరే చూస్తుందట చూస్తుంటే ఇంకో పక్కన ఒక గుమ్మడికాయ చెట్టు కనిపించదు గుమ్మడికాయ ఎలా ఉంటుందంటే మన క్రీపర్స్ అంటారు అంటే నేను చెప్పే గ్రేప్స్ అవి ఇలా క్రీపర్స్ చెట్ల చుట్టూ లేకపోతే నేల మీద పాకుతాయి అలా ఉంటాయని చెప్పి అలాంటి క్రీపర్ అనమాట గుమ్మడికాయ చెట్టు దానికి పెద్ద కాయ తిట్ట ఎంత పెద్ద కాయో ఉంటుంది చాలా వీటి ఉంటుంది దానికి అది చూసేటవాడు ఇందాక చెప్తున్న మర్రిచెట్టు మర్రిచెట్టుకే చిన్న చిన్న కాయలు ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి మన పొమ్మ గిన్నేట్ ఉంటుంది గింజలు ఉంటాయి అంత ఉంటాయి అన్నమాట మర్రిచెట్టు కాయలు అని అనుకున్నాడు దేవుడు ఎంత పిచ్చివాడు ఇంత చిన్న చెట్టుకేమో అంత పెద్ద కాయ ఇచ్చాడు మర్రి చెట్టు ఏమో అంత పెద్దగా ఉంటుంది దానికేమో ఇంత చిన్న చిన్న కాయలు ఇచ్చారు ఇదేమో మొయ్యలేక కింద అదేమో అలా నుంచునుంది ఏమిటో దేవుడిలా చేస్తూ ఉంటాడు అనుకున్నట్ట అనుకుని కాసేపయ్యాక ఆ మర్రి కింద పడుకున్నట్టు ఎడగా ఉంటుంది మర్రి చాలా పెద్దగా ఉంటుంది ఓకే దాని కింద ఓ హండ్రెడ్ మెంబర్స్ పడుకున్నా పడుకోవచ్చు అంత పెద్దగా ఉంటుంది మా షాడో ఆ షాడో వచ్చిన చోట పడుక్కొని ఆయన నిద్రపోయేట కాసేపోయాక వన్ అవర్ అయ్యాక లేచేట మళ్ళీ వెళ్ళాలి కదా ఊరు మళ్ళీ చీకటపడిపోకుండా వెళ్ళాలి కదా కొంచెం నడుస్తుందానికి తగ్గాక మళ్ళీ బయలుదేరి పెట్టి నడుచుకుంటూ అలా అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు సరే లేచేట లేచి చూసేపటికి వాడికి వాడి మీదంతా ఆ మర్రి చెట్టు పళ్ళు కొన్ని కాలు పడిపోయి కనిపించేట చెట్టు నుంచి అప్పుడు పళ్ళు కాయలు గాలికి వస్తే పడిపోతుంటాయి కదా అలా పడిపోయి కనిపించేయట అప్పుడు వాడికి అర్థమవుతుంది ఓహో దేవుడికి బ్రెయిన్ చాలా ఎక్కువ మనం అసలు లేదనుకున్నాను నేను గుమ్మడికాయ అంత కాయ చెట్టుకుండా ఉంటాయి మర్రి చెట్టుకి అది కనుక కింద పడుంటే నేను ఏమయ్యేవాడిని అందుకోసమని ఇలా షాడో పోసే చెట్లకేమో చిన్న చిన్న కాయలు పెడతాడు అలా క్రీపర్స్కేమో నేల మీద ఉంటే కనుక వాడి పెద్ద పెద్ద కాయలు పెడతాడు అవి వెయిట్ అయ్యేవు కదా నేల ఎవరి మీద పడవు అందుకోసం అన్నమాట అని వాడికి అప్పుడు అర్థమవుతుంది థ్యాంక్ యూ దేవుడు అని దేవుడికి నీవు చాలా ఇంటెలిజెంట్ అందుకే ఎవరు ఎంతలో ఉండాలో నీకు బాగా తెలుసు అని చెప్పి దేవుడికి థ్యాంక్స్ చెప్తాడు